ఎందుకంటే ఆనాడు అక్కడ ఉన్న పరిస్థితిలో భీముడితోటి అర్జునుడితోటి సమానమైనటువంటి యుద్ధవీరుడు ఆ పక్షంలోనూ ఈ పక్షంలోనూ మరి ఇంకెవళ్ళు లేరు అసలు రెండు పక్షాలు కలిపి మొట్టమొదటి స్థానంలో భీముని అర్జునుడిని పెట్టారు ఆ విధంగా అంతటి సమర్థులు వాళ్ళతో సమానమైన వాళ్ళు ఇంకా చాలామంది అవతల పక్షంలో ఉన్నారు ఇప్పుడు కూడా శత్రువుని తక్కువగా అంచనా వేయకూడదు తన పక్షాన్ని కూడా తక్కువగా అంచనా వేసుకోకూడదు కాబట్టి దుర్యోధనుడు కరెక్ట్గానే ప్రొసీడ్ అవుతున్నాడు శత్రువు యొక్క అంచనా తర్వాత తన పక్షాన్ని అంచనా వేస్తాడు ఎవళ్ళు ఈ సమతులైనటువంటి యుయుధానహుయుధానుడు యుధానహ అనే పేరు సాత్యకి పేరుది సాత్యకి అనే ఒక యాదవ వంశంలో వాడు ఈ బంధుత్వాలు నాకు బాగా తెలియవు ఆయన శ్రీకృష్ణుడికి ఏదో దగ్గర బంధువు తమ్ముడు శ్రీకృష్ణుడికి తమ్ముడు వసుదేవుని కుమారుడో ఏదో వసుదేవుడికి చాలామంది భార్యలు ఉన్నారు ఒకళ్ళు ఇద్దరూ కాదు వసుదేవ హ్యాస్ క్వైట్ అ ఫ్యూ వైఫ్స్ భాగవతంలో ఎక్కడ వస్తుంది ఈ బంధుత్వాలు గుర్తుండాలి కొంచెం ఈ ప్రథమాధ్యాయం అంతా ఇలాగే ఉంటుంది మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది ద్వితీయ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఇంకప్పుడు యథార్థంగా గీతబం సో యుధానుడు అంటే సాత్యకికే పేరు ఈ సాత్యకి అనేవాడు చాలా గట్టివాడు దిట్టమైన వాడు వీడు ఈ సాత్తికి మొత్తం యుద్ధం అంతా పూర్తయినా మరణించకుండా మిగిలి సాత్యకి పాండవుల పక్ష సో యుధానుడు విరాట విరాట మహారాజు విరాట దేశ ప్రభువుకి విరాట అని పేరు సో విరాట మహారాజు విరాట్ మహారాజ్ అంటే అర్జునుడికి వియ్యం కూడా అవుతుంది విరాట మహారాజు యొక్క కుమార్తెను అర్జునుని కుమారుడు అభిమన్యుడు వివాహం చేసుకున్నట్టున్నాడు కదా సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ చెప్తున్నా నాకు అంతట్లోకే నాకు సందేహం ఈ ఈ సంబంధం కరెక్టే నాని ఈ వద్దతో గుర్తు ఇవన్నీ ఇవన్నీ గుర్తు ఉండటం కదా ఉపద మహారాజు మహారథ మళ్ళీ మహారథ అనే పరం కూడా తెలుసుకోగదా రథంలో కూర్చుని యుద్ధం చేసే సమర్థుడికి మహారథుడు అని పేరు రథంలో కూర్చుని యుద్ధం చేయటం అన్నింటిలోకి సర్వశ్రేష్ఠమైన యుద్ధ ప్రక్రియగా పరిగణింపబడేది ఎందుకంటే మనం చెప్పాడు రథంలో కూర్చుని యుద్ధం చేసేవాడు సారథి నాలుగు గుర్రాలుంటాయి నాలుగు కానీ రెండు ఆ రెండు లేక నాలుగు గుర్రాల్ని సారథిని చక్ర రక్షకులని ఇటు అటు బిబర్స్ ఉంటారు వాళ్ళని తన ధ్వజాన్ని జెండాది వాడి యొక్క పవర్కి దాన్ని రక్షించుకుంటూ వీరన్నిటిని రక్షిస్తూ తనని తాను రక్షించుకుంటూ శత్రువు దెబ్బతాయి చాలా కాంప్లికేటెడ్ టెక్నిక్ ఆఫ్ వారియర్ సో అందుగురించే యుధులలో మొట్టమొదటి స్థానంలో రథికుడు ఉంటాడు మళ్ళీ రథికులలో రెండు మూడు నాలుగు లరైడ్లు ఉన్నాయి రథికుడు రథికుడు అతిరథ మహారథ రథికుల్లోనే గ్రెడేషన్ ఉంటుంది దాంట్లో సుప్రీం వారియర్ వాడు మహారథ ఈ ద్రుడు ఆ కెటగిరీలో ద్రుపదర్థరీ కాశీరాజ్ క్యారెక్టర్స్ పేర్లు మహాభారతంలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి దృష్టకేతు అని ఒక ఆయన కేకితానహ అని ఇంకొక ఆయన కాశీరాజు గారు కాశీ మహారాజు మహాపరాక్రమశారు ఆయన పేరు కాశీరాజు అని ఏదో ఉంటుంది సో వీర్యవాన్ కాశీరాజ వీర్యము అంటే పరాక్రమము అంటే యుద్ధంలో ప్రాణాన్ని కదలిదీయకుండా ప్రాణం పోయినా సరే యుద్ధంలో అటువంటి మహాశక్తి కలవాడు వీర్యవాన్ కాశీరాజు తర్వాత పురోజిత్ పురోజిత్ అనే మహారాజు ఆయన పేరు పురోజిత్ కుంతిభోజ మహారాజు ఈయన పేరు ఒక వెంకడోజు కుంటి భోజుడు అంటే కుంతిదేవి యొక్క తండ్రి ఆయన పేరు కుంతి భోజుడు అని అంటారు అసలు ఆవిడ ఎవరిలో ఇంకొకళ్ళ కుమార్తె ఆవిడ కుంతి భోజ మహారాజా ఆవిడ దత్త చేసుకున్నాడు ఆవిడ అసలు పేరు పృథ కుంతి భోజ మహారాజు దత్త చేసుకోబట్టి ఆవిడికి కుంతి అని పేరు వచ్చింది అసలు మహారాజు అసలు తండ్రి పేరు ఉంది సో దత్తత తండ్రి కుంతీదేవికి సో కుంతీదేవికి దత్తత తండ్రి ఎవరి పక్షాన్ని యుద్ధం చేస్తాడో మనం ఊహించచ్చు కుంతిదేవిస్తాడు కుంతి తర్వాత అంటే దీంట్లో ఇంచుమించు ఆనాడు చిన్న పెద్దంలో పాల్గొంటారు అన్నమాట ఇది ఒక రకంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ పెట్టడం ఓటు పెడితే ఓటు వేస్తారు ఇటోటో వేస్తారు ఏదైనా రిజర్వ్యూషన్ పెట్టి దానికి ఎగుమస్ట్గా ఓట్లు అందరూ వేసేస్తారు ఎవరో ఆబ్సెంటివ్స్ కొద్ది అలాగే మహాభారత యుద్ధంలో అందరూ కూడా ఏదో ఒక పక్షాన్ని చేరి యుద్ధంలో పాల్గొన్నారు ఆబ్సెంటివ్స్ కూడా కొంతమంది శ్రీకృష్ణుడు ఒక రకం ఆబ్సెంటి యుద్ధాల మధ్యలో ఉండే ఆబ్సెంటివ్ విదురుడు విదురుడు కూడా యుద్ధం చేస్తాడు యుద్ధం చేసే సమర్థుడే నేర్చుకున్నాడు కూడా అతని ధనుర్బాణాలు అవి కానీ ఎప్పుడూ యూస్ చేయలేదు అతను ఈ యుద్ధంతో నాకు సంబంధం లేదని తీర్థయాత్రాడు బలరాముడు మంచి యుద్ధ వీరుడు ఆయన కూడా నాకు ఎందుకు వచ్చిన యుద్ధం దూరంగా పోతాడు ఈ విధంగా కొంతమంది ఆబ్సెంటీస్ కొంతమంది మహారాజు అంటే షిబి వంశంలో పుట్టిన మహారాజు శైవ్యుడు షిబి అంటే గొప్ప దాతగా ప్రసిద్ధి చెందిన మహారాజు ఆయన కూడా నరపొంగవహ సౌభద్రోద్రౌపదే <mahaviru> మహారథా ఇక్కడతోటి పాండవుల సైన్యానికి వర్ణన పూర్తవుతుంది ఇంకా ఎవరున్నారంటే యుధామన్యు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన మహాపరాక్రమశాలి విక్రాంత యుధామన్యు విక్రాంత అన్నది విశేషణం ఎబ్జెక్టివ్ సో విక్రమము గలవాడు అంటే యుద్ధం చేసేప్పుడు బలం ఒకటి విక్రమము ఒకటి విక్రమము అంటే శత్రువు మీద దెబ్బతీసేటువంటి వేగానికి విక్రమం మహావేగంగా దెబ్బతీయాలి అప్పుడు శత్రువు మనకి ఒక స్టెప్ ముందుకు వెళ్ళి విజయాన్ని సాధించే అవకాశం కొంతమందిలో మంచి బలం ఉంటుంది కానీ అదను చూసి దెబ్బతీయటం అనేటువంటి సామర్థ్యం ఉండదు అది అది లేకపోతే బలం ఉండి కూడా వ్యర్థమవుతుంది సో దానికి విక్రమము సో అటువంటి విక్రమశాలి యుధామన్యు తర్వాత వీర్యవాన్ అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా మంచి బలశాలు కొడుకు అంటే అభిమన్యుడు యొక్క భార్య సుభద్ర దళితుల సుంత మహావీరుడు అతను కూడా అతను కూడా ఉన్నాడు సో వీళ్ళందరినీ గుర్తుపడుతున్నాడు వీళ్ళందరికీ వీళ్ళందరూ మహారథులు సర్వే ఏవో మహారథా వీళ్ళందరూ కూడా మహారథులే అంటే రథయుద్ధంలో ఆరితేరిన వీరులే అయితే రథయుద్ధం చేసే వీరుణ్ణి గుర్తుపట్టడం తేలిక ఎందుకంటే ఒక జెండా ఉంటుంది ఆ జెండా మీద సింబల్ ఉంటుంది ఆర్మీ గ్రూప్స్ అన్నింటికి సింబల్స్ ఉంటాయి ఆర్టిలరీకి సింబల్ ఉంటాయి ఆర్టిలరీ అలాగే ధ్వజాలు ఎవరితో ఉంటాయి ఆ జెండాలు ఉంటాయి దాన్ని బట్టి గుర్తుపట్టచ్చు సో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 పరమ పురుషార్థమైన మోక్షానికి ఆత్మజ్ఞానము అనే సాధన అది సాధనము సాధ్యము లక్ష్యం ఏమిటంటే మోక్షము పరమ పురుషార్థము మోక్షము అంటే ఏమిటో అవన్నీ మనం తర్వాత చూద్దాము సో ఈ ఈ మోక్షానికి దారితీసేటువంటి ఆత్మజ్ఞానం ఏదైతే కలదో ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ప్రధానమైనటువంటి గ్రంథములు మూడు గ్రంథాలి ప్రస్థానత్రయము అని అంటారు ప్రస్థానము అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ వే ఈ మధ్యకాలంలో భారతదేశంలో వాజ్పేయి గారు లైన్ ఎక్స్ప్రెస్ వేస్ నిర్మాణం చేస్తున్నారు సో దానికి ఫోర్ పాయింట్స్ కలుపుతున్నట్టుగా ఏదో గోల్డెన్ క్వాడ్రాంగిల్ అనేది సో ఆ విధంగా ఇది ట్రయాంగిల్ మూడు ఎక్స్ప్రెస్ వేస్ నాట్ ఫోర్ త్రీ ప్రస్థానత్రయ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 వేదాంత శాస్త్రంలో ఉంటుంది ఆ వేదాంత శాస్త్రంలో ప్రధానమైనటువంటి ఎక్స్ప్రెస్ వే అనదగిన మూడు గ్రంథములు వాటికి ప్రస్థానత్రయము అని పేరు ఏమిటంటే ఒకటి ఉపనిషత్ ప్రస్థానము పది ఉపనిషత్తులు ఉన్నాయి మేజర్ ఉపనిషత్తు మేజర్ అంటే పెద్ద అని అర్థం కాదు ఉపనిషత్తులు అనేకం ఉంటే వాటిల్లో పదింటిని శంకర భగవత్పాదులు ఎన్నుకుని వాటికి చక్కటి భాష్యాలని కాబట్టి ఆ పది ఉపనిషత్తులు శంకర భాష్యాలతో కలిపి అదంతా కలిపి ఒక్క యూనిట్ అది దానికి ఉపనిషత్ ప్రస్థానము అని మనం ఆ ఉపనిషత్ ప్రస్థానం అధ్యయనం చేస్తూ ఇక్కడ సో మనం కఠోపనిషత్తు చదివాము ఉండకోపనిషత్తు చదువుతున్నాము ఇంకో ఉపనిషత్తు కేనోపనిషత్తు కూడా చదివాము కేనా కూడా చదివాము ఓ కూడా పూర్తి చేసాము కేన నాలుగు ఉపనిషత్తులు పూర్తి చేసాము ఉండకంతో కలిపి నాలుగో దివకుండకం సో ఆ తర్వాత ఈ మధ్యలో ఎప్పుడో ఈ మధ్యలోనే ఈశావాస్యోపనిషత్తు చాలి ఉపనిషత్తులు వచ్చేసేవి పది ఉపనిషత్తులకి భాష్యములు ఇవన్నీ కలిపి ఒక యూనిట్ ఉపనిషత్ ప్రస్థానం ఉపనిషత్తు ఆత్మ ఆత్మజ్ఞానం వైపుకు మనిషిని తీసుకెళ్ళటంలో ఆ ప్రస్థానానికి ఉండేటువంటి సామర్థ్యము విలువ మీకు బాగా తెలుసు ఉపనిషత్తు ప్రస్ అది ఒకటి రెండవది బ్రహ్మసూత్ర ప్రస్థానం బ్రహ్మసూత్రాలు ఉపనిషద్ వాక్యాలకు సంబంధించే విశ్లేషణ ఎనాలసిస్ దాన్ని బ్రహ్మసూత్రములు సూత్రము అన్నది చాలా గంభీరమైన అర్థాన్ని చాలా తక్కువ పదాలతో చెప్పి చెప్పే వాక్యానికి సూత్రము ఉంటుంది సో థమ్ రూల్ అనో లేదా ఫార్ములా అనో ఏదో చూడండి ఈ ఈక్వల్ టు ఎంసీ మీరు తెలుగులో మేధమెటిక్స్లో అక్కడ దాన్ని సూత్రమో ఉంటారు సో లాస్ అంటే చాలా గంభీరమైన విషయాన్ని తక్కువ పదాలతో చెప్పాలి దానికి సూత్రము సో అలాగంటే సూత్రములు యణ మహర్షి అదే వేదవ్యాసునే బాధరాయణుడు అని అంటారు ఆయన ఈ మొత్తం వేదాంత శాస్త్రము ఉపనిషద్వాక్యముల యొక్క విచారణ అంతా కూడా కొన్ని సూత్రాల్లో ఆయన నిబంధించినాడు ఆ సూత్రాల మీద భాష్యకారు యొక్క చక్కటి ప్రసన్న గంభీరమైన భాష్యం సూప్రభాష్యము అని అంటారు అది ఒక ప్రస్థానం ఆ రెండు అయిన తర్వాత మూడవది గీతాప్రస్థానం భగవద్గీత ఉపనిషత్తుల సారము ఉపనిషత్తులలో ఉపనిషత్తుల్లో ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క శాఖ అనేక శాఖలు ఉంటాయి ప్రతి శాఖకి ఉపనిషత్తు ఉంటుంది కొన్ని ఉపనిషత్తులు మరి అల్ప అల్పంగా చిన్నవిగా ఉంటాయి ఈశావాస్యోపనిషత్తు పద్దెనిమిది మంత్రాలు మాండక్యోపనిషత్తులు పన్నెండు మంత్రాలు చిన్న చిన్న ఉపనిషత్తులు కొన్ని ఉపనిషత్తులు చాలా విస్తృతంగా ఉంటాయి బృహదారం ఉపనిషత్తు ఎనిమిది అధ్యాయాలు రెండు వాజీముల్లో ప్రింట్ అయి చాలా పెద్ద ఉపనిషత్తు చాంద్రోగ్యం కూడా పెద్దదే పెద్ద ఉపనిషత్తులు ఉంటాయి చిన్నవి ఉంటాయి మధ్య సైజు ఉంటాయి తర్వాత ప్రతి ఉపనిషత్తులోనూ ఒక్కొక్క శైలిలో ఆ వస్తువు విషయ వస్తువు సబ్జెక్ట్ మ్యాటర్ ప్రతిపాదించబడుతూ ఉంటుంది కనుక ఉపనిషత్తులను అవలోడనం చేసి వాటిని కేర్ఫుల్గా అధ్యయనం చేసుకు వెళ్ళటము కొంచెం సీరియస్ ఎఫ్ఐర్ ఈ ఉపనిషత్తుల సారమునంతను కూడా గీతాచార్యుడు అదే శ్రీకృష్ణ భగవానుడు ఆరు వందల యాభై దాన్ని బోధించిన శ్రీకృష్ణుడు మామూలుగా వచనంలోనే మామూలు మాటల మాట్లాడి తీరులోనే బోధిస్తాడు ఆ బోధనంతా కూడా సంగ్రహించి దానిని శ్లోకాల రూపంలో కూర్చుని వాడు వ్యాద వేదవ్యాస మహర్షి సో బోధించిన వాడు శ్రీకృష్ణుడు దానిని కూర్చుని ఎడిట్ చేసినవాడు వేదవ్యాస మహర్షి ఎడిటర్ సో ఆ ప్రార్థన మీరు వినే ఉంటారు గీతా ప్రార్థన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 గీతలో ఉండే ఆ ఉపదేశ శ్లోకాలన్నిటికీ ఉపనిషత్తు అనే నామధేయం కూడా ఉంటుంది నేను ఆ సందర్భంలో ఉదాహరణకి శ్రీ భగవాను వాచ అశోచ్యోచవుతుంది దానికి అశోనిషత్తు ఆ విధంగా మాత్రా స్పర్శాస్తే అని రెండు మూడు శ్లోకాల తర్వాత వస్తుంది దానికి త్రితిక్షోపనిషత్తుంది ఈ విధంగా ఆ శ్లోకాల ఉపదేశ శ్లోకాలన్నిటికీ ఉపనిషత్తు అనే నామధేయం కూడా ఉంటుంది మనం చూస్తాం ఆ పేర్లన్నీ సో ఈ ఉపనిషత్తుల సారమైనటువంటి గీత మొత్తం అంతా ఉపనిషత్తులే చూడండి ఎందుకంటే ఉపనిషత్తులు మూల గ్రంథం అది ఆకార గ్రంథము అంటారు ద సోర్స్ బుక్ ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాగా కాన్స్టిట్యూషన్కి సంబంధించి అనేక పుస్తకాలు ఉంటాయి కాన్స్టిట్యూషన్ లా అని ఇది అనేది పుస్తకాలు ఉంటాయి కానీ ఈ పుస్తకాలన్నిటికీ మూల గ్రంథమేమిటి కాన్స్టిట్యూషన్ ఆ విధంగా ఉపనిషత్తుల మీద విశ్లేషణే బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తుల సారము గీత సో ఈ గీతకే ఆ బ్రహ్మసూత్రాలకి మూల గ్రంథం ఉపనిషత్తుడే సో ఆ ఉపనిషత్తు సారము గీత ఆ గీతకి కూడా శంకర భగవత్పాదలు వ్యాఖ్యానాన్ని గీతా భాష్యాన్ని రచించారు సో అక్కడికి ఈ మూడు భాష్యములు కలిపి ప్రస్థానత్రయము సో మనము ఈ శంకర భాష్యాన్ని గీతా భాష్యాన్ని చదవటానికి మనం పూనుకుని ప్రొసీడ్ అవుతూ ఉన్నాం లాస్ట్ వీక్ నేను ఆ ప్రార్థనా శ్లోకం శంకర భాష్యానికి ప్రార్థనా శ్లోకం మీకు మనవి చేశాను సో ఇది కూడా చెప్పాను మీకు లాస్ట్ వీక్ అయినా మళ్ళీ గుర్తు సో శంకర భాష్యము అంటే శ్లోకంలో ఉండే ప్రతి పదానికి శంకర మీకు రెండో అధ్యాయంలో పదకొండో శ్లోకం దగ్గర ప్రారంభం అంతవరకు శ్రీకృష్ణుని ఉపదేశం లేదు కదా అక్కడ ఉపదేశం శ్రీ భగవాను వాచ అక్కడి నుంచి శంకర భాష్యం ఎందుకంటే ఇప్పుడు సభ సభ అని అన్నారు అనుకోండి సభ నిర్వహించారనుకోండి సభకి ముందు కాఫీ రవి సర్వ్ చేయడం తర్వాత వీళ్ళని వాళ్ళని స్టేజ్ మీద కూర్చోపెట్టడం పుష్పమాలలు వేయడం ఎవరో ప్రార్థన చేయడం ఇవన్నీ కూడా సభకి పూర్వరంగం సభ యథార్థంగా ఎప్పుడు ప్రధానమైన వక్త నిలబడి ఉపన్యాసం ఆరంభించినప్పుడు సభ యథార్థంగా ఆరంభమైనట్టు అలాగే సంగీత కచేరీ అంటే ముందుండే పూర్వరంగ సంగీత కచేరీలో భాగంగా మనం అనుకున్నా వాస్తవమైన కచేరీ ఎప్పుడు ప్రారంభం అంటే ఆయన గళం విప్పి పాఠం ప్రారంభించినప్పుడే అది ప్రారంభం అలాగే వాస్తవమైన ఉపదేశం అక్కడి నుంచే గీతా భాష్యం ఉండదు అంతవరకు గీతా భాష్యం అప్పుడు ప్రతి పదానికి భాష్యం లేదు అక్కడి నుంచి మాత్రం ప్రతి పదానికి కూడా వివరణ ఉంది సో అంతవరకు మనము ఈ సంబంధ చదువుతాం సంబంధ ఈ గీతకి వేదాంత శాస్త్రంలో సంబంధం ఏంటి మహాభారతంలో దాని పొజిషన్ ఏమిటి దాని సంబంధం ఏంటి మనం అనుకుంటున్న ఈ పురుషార్థము మన జీవిత జీవిత లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఆ పూర్ణత్వం ఏదైతే కలదో దానికి ఈ గీతా శ్లోకాల సంబంధం ఏంటి మనం ఎందుకు భగవద్గీత చదువుకోవాలి భగవద్గీత యొక్క విశిష్టత ఏమిటి ఈ విషయాలన్నింటినీ ప్రస్తావించేటువంటి ఆ భాష్య భాగానికి దాన్ని ఉపోష్యము అని కూడా అంటారు ఇంట్రడక్టరీ భాష్యం దానికే సంబంధ భాష్యము అని కూడా అంటారు ఆ భాష్యం మనం రెండో అధ్యాయంలో పదకొండవ శ్లోకం వచ్చేప్పటికీ ఈ సంబంధ భాష్యం కూడా పూర్తి చేస్తే ఇంకా ఆ తర్వాత శ్లోకము భాష్యము కలిసి సమాంతరంగా నడుస్తూ దట్ ఈస్ ద స్కీమ్ సో ఆ స్కీమ్ ప్రకారంగా మనం క్రితం క్లాస్లోనే సంబంధ భాష్యం మొదలుపెట్టాము దాంట్లో మొదటి శ్లోకం కూడా చెప్పారు మొదటి శ్లోకము మొదటి భాష్యం గద్యంగానే ఉంటుంది కానీ ప్రారంభంలో ప్రార్థనా శ్లోకం ఉంది ఆ ప్రార్థనా శ్లోకం కూడా శంకరుల స్వంత శ్లోకం కాదని మీకు మనో చేసిన ఇది విష్ణు పురాణం నుంచి ఒక శ్లోకాన్ని ఆయన స్మరించి దాన్నే ప్రార్థనగా చేసినారు ఆ శ్లోకం ఒకసారి అందాము నారాయణ పరో వ్యక్త సంభవం అర్థం కూడా నేను మీకు మనవి చేశాను సో సర్వ జగత్ పరమేశ్వరుడు ఆయనకు నారాయణుడు అంటే ఎందుకంటే ఆ పరమేశ్వరుడే సకల ప్రాణుల హృదయంలో ఆత్మచైతన్యం విరాజిందుతో ఉ ఈ నారాయణుడు సర్వ జగత్తునకు కారణము కనుక ఆయన్ని పరహ అని అంటారు అంటే అతీతమైనది అంటే కార్యమునకు అతీతంగా కారణము ఉంటుంది అతీతంగా ఉండడం ట్రాన్సెండ్ అంటారు అతీతంగా ఉండడం అంటే కార్యంలో ఉండేటువంటి కొన్ని లోటుపాట్లు ఏవైతే ఉంటాయో అవి కారణమునందు ఉండవు దాన్ని అతీతం అని అంటారు ఇప్పుడు మీరు బంగారము నెక్లెస్ తీసుకుంటే బంగారము కారణం నెక్లెస్ కార్యం ఈ కార్యంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఏమిటి దానికి ఒక పుట్టుక మరణము అని నెక్లెస్కి ఒక డేట్ ఏ డేట్ అది తయారైందో ఆ డేట్ ఉంటుంది కొంతకాలం అయిన తర్వాత ఆ నెక్లెస్ని మీరు మార్చి మార్చి చెరిపించేస్తారు చెరిపించేసి మరో ఆభరణం ఏదైనా తయారు చేసుకుంటారు ఏదో చేస్తారు మొత్తానికి దాన్ని మెల్ట్ డౌన్ దాన్ని మెల్ట్ చేసేసి ఆ నెక్లెస్ ఆకారం లేకుండా చేసేస్తాను సో ఆ విధంగా నెక్లెస్కి ఒక పుట్టుక ఒక అంతము మరణము మరణం ఈ రెండు ఉంటాయి కానీ నెక్లెస్ పుట్టినప్పుడు బంగారం పుట్టలేదు నెక్లెస్ని మీరు చెరిపించినప్పుడు బంగారం చెరిగిపోదు సో ఈ విధంగా కార్యానికి ఉండేటువంటి ఉత్పత్తి నాశం ఏవైతే ఉన్నాయో అవి కారణం ఉండవు సో చాలా గొప్ప విషయం కాబట్టి కారణము కార్యం కంటే అతీతంగా ఉంటుంది సో పర సో పరమేశ్వరం నుంచి ఈ జగత్తు ఏదో ఒక కాల ప్రవాహంలో ఓ క్షణంలో పుట్టింది ఓ సమయంలో పుట్టింది క్షణమో మరో తమ ఓ సమయంలో పుట్టింది బిగ్ బ్యాంగ్ అంటారు మోడర్న్ సైన్స్లో బ్యాంగ్ అంటే మరి సమయం ఒక క్షణమే ఎక్స్ప్లోషన్ అనేది పావు గంట అరగంట ఉండదు ఎక్స్ప్లోషన్ అంటే ఫ్యూ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఆర్ రెడ్డి బెస్ట్ వన్ ఆర్ టూ సెకండ్ సో అలా చాలా తక్కువ సమయంలో వచ్చి దానికి ఎక్స్ప్లోషన్ అడిపారు సో ఒక సమయంలో ఈ జగత్తు మరో సమయంలో బిగ్ బ్యాంగ్తో పుట్టింది బిగ్ క్రంచ్ అని అంటారు దాంతో ప్రళయం అయిపోతుంది ఈవెన్ అకార్డింగ్ మోడర్న్ కాస్మాలజీ సో జగత్తుకి పుట్టుక నాశమూ ఉంటుంది కానీ జగత్తు ఏ ఈశ్వరు నుంచి పుట్టిందో ఆ ఈశ్వరులకు ఈ పుట్టుక ఈ నాశమో ఉండదు సో ఇవన్నీ వేదాంతానికి సంబంధించిన విషయాలు మనం విస్తారంగా భాషలో చూస్తాము నేను చేస్తున్నా ఇంట్రడక్టరీ భాషము జగత్తునికి ఉన్నాయి కానీ జగత్ కారణమైన పరమేశ్వరుని పుట్టుక ఈ నాశము ఉండదు అది ఆ కారణంగా ఈశ్వరు పరహ ఈ జగత్ ఈశ్వరుని యొక్క శక్తి నుండి పుట్టింది ఇదంతా నేను క్రితం క్లాస్ చెప్పాను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకున్నా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 ఒక రూపము ఒక వర్ణన ఒక లక్షణాలు కొన్ని లక్షణాలు ఉంటాయి కానీ ఆ శక్తిని మనం విధమి నిరూపించటం కుదరదు కాబట్టి అది అవ్యక్తము ఇంద్రియ మనస్సుకి గోచరము కానిదిగా ఉంటుంది అన్మానిఫెస్ట్ మేనిఫెస్ట్ అయితే కార్యము కారణం ఎప్పుడూ అన్మానిఫెస్ట్గానే ఉంటుంది సో అవ్యక్తము ఆ అవ్యక్తమైనటువంటి మాయాశక్తి ఆ యొక్క మాయాశక్తి ఈశ్వరుడు ఆయన యొక్క మాయాశక్తి ఆ మాయాశక్తి నుండి బ్రహ్మాండమువర్స్ బ్రహ్మాండం పుట్టింది ఆ బ్రహ్మాండంలో ఏడు ఖండములు ఉన్నాయి బ్రహ్మాండంలో పృథివీ ఉన్నది బ్రహ్మాండం చాలా పెద్దది దాంట్లో భూగోళము ఎందుకని భూగోళం ఎందుకని మార్స్లో అయితే వేనసో ఎందుకు కదండి మనం ఉన్నది భూగోళం కనుక భూగోళానికి రిఫరెన్స్ ఆ భూగోళంలో ఏడు ఖండాలు ఏడు ఖాల్లో ఆసియా ఖండం ఒకటి ఆసియా ఖండంలో భారతదేశం ఒకటి భారతదేశంలో మహా భాగ్యనగరం ఒకటి భాగ్యనగరంలో మన డైమండ్ పాయింట్ బస్తీ ఈ బస్తీలో ఈ గృహము ఈ గృహంలో ఈ హాలు ఈ హాల్లో మనం అందరము సో ఈ విధంగా నారాయణునికి మనకి సంబంధం మనకి సంబంధం ఈ మొత్తం సృష్టిలో మనకి సంబంధం దేనితోటి ఉన్నది నారాయణునితో ఈశ్వరునితోటి సంబంధం ఉండేది మనం ఎక్కడి నుంచి వచ్చాం ఈశ్వరుడి దగ్గర నుంచి వచ్చాం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతాం మనం ఎవరికి చెందిన వాళ్ళము ఈశ్వరునకు చెందిన వాళ్ళము మనకి చెందినవారు ఎవరు ఈశ్వరు ఈ సత్యం మినహాయించి మిగతావన్నీ మనం మనసులో పెట్టుకుంటాం మనం ఏమనుకుంటామంటే ఈ ఇల్లు వాకిలి మనవి మనము ఈ ఇల్లు వాకిలికి చెందిన వాళ్ళము అనుకుంటాం తప్పది అలాగే కొన్ని రిలేషన్స్ ఉంటాయి హ్యూమన్ రిలేషన్స్ వీళ్ళు మనకి చెందిన వాళ్ళు మనము వేళ్ళకి చెందిన వాళ్ళము అని అనుకుంటాము పర్వాలేదు అనుకోవచ్చు కానీ కొన్ని లోక వ్యవహారం కోసం అనుకున్నా సత్యం అది కాదు మౌలికమైన సత్యం ఏమిటంటే మనం ఈ జగత్తులోకి వచ్చేప్పుడు ఎలా వచ్చాము అట్టర్లీలో ఏకాకిగా వచ్చాము మళ్ళీ ఈ జగత్తులోంచి ఎలా ఏకాకిగా విడిపోతాము కాబట్టి మనదంటూ ఈ జగత్తులో ఏముంది ఏమీ లేదు కదండి సో ఏకాకిగా ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోతాము మధ్యలో ఏదో కొద్ది కాలం ఉంటాం కొద్ది సమయం ఉండేది ఇప్పుడు జగత్తు ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది దీంట్లో మన ఆయుర్దాయం ఎంత చెప్పడం కూడా ఉంటున్నాం అంత తక్కువ ఇప్పుడు ఒక ఒక కొండ ఉందనుకోండి కొండ హిమాలయాస్ హిమాలయాస్ కానీ లేకపోతే మన పశ్చిమ కనుమలు ఈ కొండ వయస్సు ఎంత అంటే పది మిలియన్ సంవత్సరాలను యాభై మిలియన్ సంవత్సరాలనో చెప్తాం దాంట్లో మన మన వయస్సు ఎంత సో చాలా అల్పమైనటువంటి కాలము మనం ఇక్కడ జీవిస్తాం కాబట్టి మనం ఇక్కడ జీవించే కాలానికి కంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తున్నామో దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఈవెరు నుంచి వచ్చాము ఈశ్వరుడి వద్దకు వెళ్తాము వచ్చేప్పుడు ఒంటరిగా వచ్చాము వెళ్ళేప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతాం కాబట్టి ఈ మధ్యకాలంలో చాలా అల్పమైన కాలంలో ఇది నాది ఇవి నావి నేను వీటికి చెందినవాడను అనే ఈ భావన ఉన్నదే ఇంత సందర్భశుద్ధి లేని భావన అదే కాని మరొక ఇది వైరాగ్యం కోసం ఆ మాట చెప్పాను వేదాంతం ఆ విధంగా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 అని జీవు నిత్య సంబంధం ఏదైతే ఎలాగంటే గవర్నమెంట్ కంపెనీలో ఉద్యోగానికి చేరారు అనుకోండి మీరు గవర్నమెంట్ కంపెనీలో పబ్లిక్ సెక్టర్ అండర్ అలాంటివి ఉండేవి ఇప్పుడు లేవు ఇప్పుడు అన్ని మూసేశారు అలాంటి ఉండే సందర్భంలో అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు లోయర్ డివిజన్ క్లార్క్ అపాయింట్మెంట్ లెటర్ యు ఆర్ హియర్ బై అపాయింటెడ్ యాస్ లోయర్ డివిజన్ క్లార్క్ ఇన్ ది స్కేల్ ఆఫ్ 175 15 250 20 ఎసెట్రా ఎసెట్రా ఇవి ఎసెట్రా 700 అంట ఏదో ఉంటుంది ఇవి అంటే ఏదో ఉంటుంది నాకు గుర్తులేదు ఎఫిషియన్సీ బార్ సో బై President ఆఫ్ ఇండియా అను ఆ వాక్యం ది President ఆఫ్ ఇండియా హియర్ బై పలీజెస్ టు అపాయింట్ యు యాస్ లోయర్ డివిజన్ ఎంత సంతకం పెట్టిన వాడు ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అంటాడు అంటే ప్రెసిడెంట్ ఈ అది చూసిన వెంటనే ఎంతో ఆనందం అనిపిస్తుంది జీవితం వాడు ఎలా ఉన్నా ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి అపాయింట్మెంట్ ఇచ్చాడు మహా ఆనందం అనిపిస్తుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మనకి సంబంధం సో అక్కడ అది కొంచెం ఒక పిసర్ ఫార్మ్ ఫెచ్చిట్గా అనిపించినా ఇక్కడ మాత్రం అదే సత్యం మనకి నారాయణునికి సంబంధం డైరెక్ట్ కనెక్షన్ ఇన్ బిట్వీన్ అన్ని కూడా అవన్నీ ఇన్సిడెంటల్ సందర్భాన్ని బట్టి వచ్చినవే కానీ వాస్తవాలు ఏమిటవు వాస్తవంగా ఏమిటి కనెక్షన్ అంటే మనకి నారాయణు కనెక్షన్ అదే ఆ శ్లోకం మంచి శ్లోకం ఇప్పుడు భాష్యం దాంట్లో సభగవాన్ అగ్రే ప్రజాత ప్రవృత్తి ఇక్కడ శంకరులు ఒక సృష్టి ప్రక్రియని మనకి బోధిస్తున్నారు మెథడ్ ఆఫ్ క్రియేషన్ sequence of creation అని బోధిస్తున్నాను ఇక్కడ వేదాంత శాస్త్రంలో తాత్పర్యము అంటే ఇక్కడ ఇక్కడ ఇంటెంట్ ఇంటెంట్ అంటారు తాత్పర్యము అంటే ఇంటెంట్ ఇక్కడ ఇంటెంట్ ఏమిటంటే సృష్టి ఇలా జరిగింది అని చెప్పడం ముందు తాత్పర్యం లేదు ఇంటెంట్ అలా నీకు ఈశ్వరునికి సంబంధము ఈశ్వరుడు ఉపదేశించిన ధర్మాన్ని నీవు పాటించవలేదు ఉపదేశమే ఇక్కడ తాత్పర్యం సృష్టి ఈ విధంగా జరిగింది ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ వచ్చింది అని చెప్పడం తాత్పర్యం లేదు ముందు అది గమనించాలి సృష్టి ఎలా జరిగింది అన్నదనవసరం బిట్వీన్ ఈశ్వర మీ వాట్ ఆర్ దే డిఫరెంట్ స్టెప్స్ ఇట్ డజన్ మ్యాటర్ జస్ట్ ఓన్లీ దిస్ మచ్న్ మ్యాటర్స్ అదేమిటంటే ఐఎమ్ కనెక్టెడ్ టు ఈశ్వర త్రూ ఎ స్టెప్స్ స్టెప్స్ ఒకప్పుడు కొన్ని ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు డజన్ మ్యాటర్ స్టెప్స్ యొక్క వివరణ ఒకప్పుడు విస్తారంగా ఉండొచ్చు ఒకప్పుడు తక్కువ ఉండొచ్చు డజన్ మ్యాటర్ స్టెప్స్ యొక్క నేచర్ డజన్ మ్యాటర్ ఓన్లీ ఓన్లీ దిస్ మచ్ మ్యాటర్స్ దట్ ఈస్ హియర్ ఐ ఆమ్ ఈశ్వరా ఈస్ ది కాస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ఐఎమ్ కనెక్టెడ్ ఈ ఉండరు వేదాంత శాస్త్రంలో ధర్మంలో ఇంటర్మీడియట్ ఎవరో ఉండరు కొన్ని సందర్భాల్లో సమ్ పీపుల్ ప్రెసెంట్ యాజ్ ఇంటర్మీడియరీ ఏజెంట్ లాగా సో హోల్సేల్ మర్చెంట్కి కన్సూమర్కి మధ్యలో ఏజెంట్ ఎవరో అలాగే ఏజెంట్స్ ఉంటారు చూడండి ఈ ఏజెంట్స్ ఈ ఈ ఎకానమీలో ఏజెంట్స్ని తీసేయాలి యాజ్ ఇఫ్ ఏజెంట్స్ ఆర్ ది అన్డిజైరబుల్ ఫ్యాక్టర్స్ లాగా రైతు బజార్ అంటే అర్థం ఏంటి పండించే రైతుకి కన్సూమర్కి మధ్యలో ఇంకా ఏజెంట్స్ ఎవరు దట్ ఈస్ టు బిఏ్ రెవల్యూషన్ సో ఈ ఏజెంట్స్ మీద ఎవరికి ఇష్టం లేదంటే అనిపిస్తుంది ఇక్కడ కూడా అంతే దేవుడికి మధ్యకి నాకు మధ్యలో ఏజెంట్స్ ఎవరు లేరు అక్కర్లేదు కూడా అంటే అలాగేలాగండి ఏజెంట్స్ లేకపోవడంలాగా ఫ్యూ ఇంటర్మీడియరీ స్టెప్స్ ఫర్ ఎగ్జాంపుల్ గురువుడియట్ నో గురుయట్ దానివల్ల ఏమవుతుందో చెప్పంటారా స్టూడెంట్కి ఆ ఇండిపెండెన్స్ రాదు మనం ప్రతి మానవుడికి వీక్నెస్ ఉంటుంది ఇదో బలహీనత అదేమిటి నాకు పూర్తి ఇండిపెండెన్స్ వద్దు సో నన్ ఐ వాంట్ ఎందుకంటే పూర్తి ఇండిపెండెన్స్ అంటే డిపెండ్ నా యొక్క ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ చూసేందుకు గురువు గారు ఫలానా స్వామిజీ ఉన్నారు నాకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ అఫైర్స్ అన్ని చూసేందుకు ఫలానా ఆడిటర్ గారు ఉన్నట్టుగానే ఆధ్యాత్మిక వ్యవహారాలన్నీ చూసేందుకు ఒక గురువు ఉంటారు ఈ ఆడిటర్ గారికి సంవత్సరానికి కొంత ఫీజు ఇచ్చేస్తాం అలాగే ఈ ఆధ్యాత్మిక గురువు గారికి కూడా ఒక ఫీజు ఇచ్చేస్తాం ఆయన ఆధ్యాత్మిక ఆడిటర్ సో దట్ ఐ కెన్ రిలా దిస్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ఎ హ్యూమన్ మైండ్ సో అది సందర్భం కాదు సో దట్ దట్ దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆ పరాధీనత పారతంత్ర్యము అంటారు పరతంత్రంగా ఉండటం ఇతరులపై ఆధారపడి ఉండటం దట్ నేర్ అది ఉంటుంది ఆ డిపెండింగ్ నేచర్ శిష్యునియన్ అంటే దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఎక్కడ ఉందండి దాంట్లో డిపెండ్ అవుతుంటే ఫ్రీడమ్ ఎక్కడ ఉంటుంది తర్వాత ఇంకా గురువు గారు ఉంటారు ఈనికి కూడా డిపెండింగ్ నేచర్ వస్తుంది అది చూసారా నాకు పది మంది విద్యార్థులు ఉన్నారు లేకపోతే యాభై మంది శిష్యులు ఉన్నారు లేకపోతే పదివేల మంది శిష్యులు ఉన్నారు అని శిష్యుల యొక్క సంఖ్యని లెక్క పెట్టుకోవడం శిష్యులు యొక్క వాజ్పాయినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు నాకు శిష్యులు అని ఆ విధంగా సో దిస్ గురువు హీ డెవలప్స్ ఎఫ్ స్పిరిచువల్ డిపెండెన్స్ సో ఇది టీ దర్శించన్ని దర్శించటలో ఆచార్యుడు సహకరణ ఎలాగైతే మీరు ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే మీకు ఇలా వెళ్తే ఆ లక్ష్యాన్ని చేరతారు అని ఒక బోర్డు ఒకటి ఉంటుంది ఆ దారిని చూపించే ఒక రాసి ఉంటుంది ఈ ఆచార్యుని యొక్క స్థానం సో ఎవరికి వాడే తానే స్వయంగా ఈ సత్యాన్ని దర్శించి కృతార్థుడు కావాల్సి ఉంటుంది కాబట్టి ఈశ్వరునికి మధ్యలో సాక్షాత్ సంబంధమే మధ్యలో దేవుని యొక్క దూతనో దేవుని యొక్క సంతానమనో దేవుని యొక్క ఏజెంటనో ఇలా అలా ఇంకా ఇవేమీ ఉండవు దేవుని యొక్క అవతారమునో అవతార పురుషుడుగా వచ్చినా ఆయన జగద్గురు ఆయన మార్గదర్శనం చేసేసి పక్కకి తప్పుకుంటాడు ఆయన ఉద్ధవుడు భాగవతంలో వస్తుంది ఇంకో కొద్ది రోజుల్లో శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలిస్తాడనగా ఉద్ధవుడు శ్రీకృష్ణుడు చుట్టూ వేలాడుతూ ఉంటాడు ఇప్పుడు శ్రీకృష్ణ ఏమని చెప్తాడంటే నువ్వు నా చుట్టూ వెళ్ళడానికి ఉపయోగం లేదు నువ్వు వెళ్ళి ఆ బదిరికాశ్రమానికి వెళ్ళి అక్కడ ఏదో తపస్సు చేసుకుంటూ నీ బతుకు నువ్వు బతుకమని చెప్తాను అంటే నాకు ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి తెలియని అంశాలు కొన్ని ఉన్నాయి అంటే సరే అయితే ఏవో చెప్పు మొదలెట్టేసి ఉపదేశం చేసి పంపించేస్తాను నా దగ్గర ఉండద్దు అని చెప్తాను ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు లీవ్ దిస్ వరల్డ్ యూఆర్ ఆల్సో గోయింగ్ టు లీవ్ ఇన్ యువర్ టైం డోంట్ డిపెండ్ అప్ దట్ ఈస్ ఎ బాండేజ్ ఫర్ యూ యాజ్ వెల్ యాజ్ ఫర్ మై కాబట్టి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 ఆ సంబంధాన్ని తెలుసుకోవటమే సో ఆ సంబంధాన్ని అర్థం చేసుకోవటంలో అవగాహన చేసుకుని ఆకళింపు చేసుకోవటంలో కొన్ని ఇంటర్మీడియట్ స్టెప్స్ కొన్ని స్టెప్స్ ఉన్నట్లయితే ఉపయోగపడుతుంది ఆ ప్రక్రియకి సృష్టి ప్రక్రియ కాబట్టి సృష్టి ప్రక్రియ యొక్క తాత్పర్యము స్టెప్స్ యొక్క స్వరూప స్వభావాలను నిర్ధారించడం కాదు మరి ఏమిటి తాత్పర్యము అంటే సృష్టి ప్రక్రియలో ఒక ఎండని ఈశ్వరుడు మరో ఎండని సాధకుడు వ్యక్తి నిలిచి ఉంటారు వీరిద్దరి మధ్యన సంబంధాన్ని నిరూపించటం కోసమే సృష్టి ప్రక్రియ ఇంత కథ చెప్తున్నానంటే సృష్టి ప్రక్రియ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెప్తారు ఎందుకంటే తాత్పర్యం దానిమీద లేదు కదా తాత్పర్యం దాని మీద లేదు తాత్పర్యం కేవలము జీవును ఈశ్వరునికి ఉండే నిత్య సంబంధాన్ని బోధించడం అదే తాత్పర్యం కాబట్టి అన్ని సందర్భాల్లోనూ ఒకే రకంగా చెప్పాలనే నియమం లేదు కానీ ఈ బూత్ ఎండ్స్ మాత్రం ఫిక్స్డ్గా ఉంటాయి దాంట్లో మార్పు ఉండదు ఒక ఎండ్లో ఈశ్వరుడు మరో ఎండ్లో జీవుడు బూత్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ వయా ఈస్ నాట్ ఇంపార్టెంట్ వెరీ సమ్ వయా విచ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఇప్పుడు విజయవాడ వెళ్ళాలనుకోండి వయ కాజీపేట అయినా వయ నల్గొండ వెళ్ళొచ్చు రైలు ఎక్కి మ్యాటర్ మధ్యలో ఉన్న స్టేషన్ అనుకోండి మీకు ఏమీ తెలియదు మీకు ఇక్కడ రైలు ఎక్కడో అక్కడ దిగడమే తెలుసు అనుకోండి రాత్రి తొమ్మిదింటికి రైలు ఎక్కి తెల రేఖ ఐదు గంటకి విజయవాడలో దిగారు కాదని ఏదో రూట్ చెప్పాలంటే ఈశ్వరునికి సాధకుడు భక్తుడికి ఉండేటువంటి మధ్య సంబంధాన్ని ఆ సృష్టి ప్రక్రియ ద్వారా బోధిస్తాం ఈ సృష్టి ప్రక్రియ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఓవరాల్గా సేమ్ ఉంటుంది అదే సందర్భం లేకుండా ఇక్కడ అక్కడ మరీ ఆపోజిట్ గా చెప్పారని నా అభిప్రాయం కాదు ఓవరాల్గా సేమ్ ఉంటుంది డీటెయిల్స్ మారుతూ ఉంటాయి సోథింగ్ లైక్ ఇక్కడ మహాభారతము ఇతిహాసము కొంచెం పురాణ లక్షణాలని సంతరించుకున్న ఇతిహాసం అనేక కథలతో కూడి ఉన్న ఇతిహాసం ఇతిహాసం అంటే హిస్టారిక్ స్టోరీ ఉంటుంది కానీ మహాభారతంలో ఆ హిస్టారిక్ స్టోరీ పాండవులు గౌరవులు వాళ్ళ దెబ్బలాట్లు వాటి చుట్టూ చాలా కథలు అల్లుకుని ఉంటాయి ఒక చెట్టు చుట్టూ తీగలు అనేకంగా అల్లుకుని ఉన్నట్టుగా అడవిలో అలా అల్లుకుని ఉంటాయి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 స్పేస్ అనగానే టైం కూడా కలిసి ఉంటుంది కనుక స్పేస్ టైం స్పేస్ టైం ఫ్యాబ్రిక్ సో స్పేస్ టైమ్ అనేటువంటి ఫ్రేమ్ ముందు పుట్టింది ఆ స్పేస్ టైం ఫ్రేమ్ నుండి ఎనర్జీ మేనిఫెస్టేషన్ అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఎనర్జీ కండెన్స్ అయిడ్ స్టేట్ ఫైనడ్ స్టేట్ ఈ రకంగా పుట్టింది అని ఒక ఇంటర్సనల్ క్రియేషన్ అక్కడ పోతుంది కానీ ఇక్కడ పురాణాల్లో ఇన్పర్సనల్గా ఉండదు చాలా పెర్సనలైజ్డ్గా ఉంటుంది పర్సనలైజ్డ్ అంటే సేమ్ థింగ్ని పెర్సానిఫై చేసి పెర్సనలైజ్డ్గా చెప్పారు పురాణాల్లో చెప్పే పద్ధతుల్లో ఉంటుంది సో ఆకాశం పుట్టింది ముందు అనడానికి బదులు ఆకాశ మహారాజు పుట్టేట ఆకాశం పుట్టిందని ఆకాశ మహారాజు ఏమిటి అంటే ఆకాశానికి ఆకాశ మహారాజు పర్సనలైజ్ వినారా మీరు ఆకాశ మహారాజ సంథింగ్ లైక్ సో పృథివీ పుట్టింది అంటే ఉపనిషత్తు పృథివీ దేవి పుట్టింది అంటే పృథివీ పృథివీకి పృథివీ అంటే దీనికి గో అనే శబ్దం చేత గో అంటే పృథివీ అని అర్థం పృథివీ ఆ శ్లేషం ఉంది అక్కడ సో పృథివీ శబ్దం స్త్రీలింగ శబ్దం గో శబ్దం స్త్రీలింగ శబ్దం గో శబ్దానికి శ్లేషం ఉంది ఏమిటి ఆవు పృథివీ రెండు అర్థాలు అందుకోసమే పృథికి ఏ రూపంగా చెప్తే బాగుంటుందో చెప్పండి గోవు రూపంగా చెప్తే బాగుంటుందా గుర్రం రూపంగా చెప్తే గోవు రూపంగానే బాగుంటుంది ఎందుకంటే ఆ శబ్దంలో ఆ శోభ ఉంది కాబట్టి పృథివీ గోవు రూపంగా ఉంటుంది సో పృథివి గోవు రూపంగా ఉంటే మరి సముద్రాలేమిటి పొదుగు రూపంగా సముద్రాలు ఉంటాయి అని ఇంకా అలాగే సో ఈ విధంగా సృష్టి ప్రక్రియని పర్సనలైజ్డ్గా చెప్పేటువంటి పద్ధతి పురాణాల్లో ఉంటుంది శంకర భగవత్పాదని ప్రక్రియ పూర్ణమాదావశిష్యా